చిత్రమాస్పందేత జగత్ తస్మైదం ీంద్రి బుద్ధిం విద్యు శ్రీవాండోపించబ్రవాదిన మాయాశక్తి విలాస ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం ఇంతవరకు అయినాయండి సిక్స్ ఆ అనంత విశ్వ సృష్టి నుంచి వ్యక్తి సృష్టి వరకు చెప్పారు చెప్పిన తర్వాత క్రమంలో మానవుడు ఏ రకమైనటువంటి వాసనా బలంతో ఏమైనటువంటి జీవన విధానంతో జీవుడు అనేటువంటి బంధాన్ని కలిగి ఉంటున్నాడని ఇందులో వివరించి చెప్పి చెప్పారు స్త్రీ బాలాంధ జడోప స్వహమితి భ్రాంతభం అనే బంధంచేత బాధించబడుతున్నాడు అంట అంతేనండి విశేషం అంటే శబ్దం చాలా విశేషమైంది పాక్ అంటే ప్రకాశం అదే బాక్ అయితే ఉంటుంది భ్రాంతి కూడా ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడే చీకట కూడా ఉంటుందట ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడే అజ్ఞానం కూడా ఉంటుందంట రెండు తోటే ఉండే అవకాశం ఉందా ఉండదు సార్ లేదా మానవ బుద్ధి మేరకు ఆలోచించినప్పుడు ఇట్లా కనబడుతుంటుంది …the the logical brain … cannot explain the, uh, internal roots of the universe. ప్రపంచంటే కాంతి చీకటి కలిసి ఉంటాయి అంతరిక్షంలో విడివిడిగా ఉంటావు ఉంటాయా అంటే మసగ్గా ఉంటుందా అండి ఒక రాకెట్ లో ఒక రాకెట్ లో మీద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళాం వెళితే ఏమవుతుంది ఇంకా దూరంగా వెళ్ళాం ఏమవుతుంది చంద్రుడిలాగా ప్రకాశిస్తూ కనపడుతుంది సూర్యుడు ప్రకాశిస్తూ కనపడతాడు భూమి కూడా చంద్రుడి వల్లే ప్రకాశిస్తూ ఉంటుంది చంద్రుడు కూడా ఇంకా చిన్నగా ప్రకాశిస్తూ ఉంటాడు చంద్రుడి కంటే భూమి పెద్ద చంద్రుడి లాగా కనపడుతుంది ప్రకాశించాలంటే చుట్టూ అంతరిక్షం అంతా చీకటి ఉంటేనే కదా ఈ ప్రకాశాన్ని గుర్తిస్తాం లేకుండా ప్రకాశాన్ని గుర్తిస్తావా కాబట్టి అసలు అంతరిక్షం అంతా ఏం వ్యాపించి ఉంది కృష్ణ పదార్థం వ్యాపించింది అంతరిక్షం అంతా ఏ వ్యాపించింది కృష్ణ పదార్థం వ్యాపించింది అదే కృష్ణతత్వం అంటే అర్థమైన అది అతి తీవ్ర వేగంతో బోత్ సెంట్రిఫికల్ అండ్ సెంట్రిఫిటల్ అదే డబల్ హెలిక్స్ అంటే జీన్ లో ఉన్నటువంటి డబల్ హెలింగ్స్ దేని చూపిస్తోంది ఆ ఒక సర్పెంట్ ఏమో సెంట్రిఫిక్ ఒకేసారి పనిచేయడమే జీన్ అంటే ఈ రెండు శక్తులు కలిసి పనిచేస్తున్నది గెలాక్సీలో సో ది సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ ఎప్పుడు కూడా ఒక బ్లాక్ హోల్ ఉంటది ఆ బ్లాక్ హోల్ లోకి బోత్ వేస్ లో నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అదే వేలో అవుట్ వేలో మళ్ళా బయటకు ఔట్కమ్ వస్తూ ఉంటుంది సో ఈ రకంగా ఒక చీకటి బిందు ఒక ప్రకాశ బిందు కలిసి ఉంటాయి అన్నమాట ఇది ఇది చీకటి అని చెప్పడానికి ప్రత్యేకంగా ఇది ప్రకాశము అని చెప్పడానికి ప్రత్యేకంగా ఇది అనంత విశ్వంలో ఉన్నటువంటి స్థితి అదే ఒక బ్రహ్మాండంలోకి దిగి వచ్చేసాం ఏమైందిప్పుడు అక్కడ ఒక సూర్యుడు ఒక సోలార్ నెట్వర్క్ ఒక భూమండలం ఒక వాతావరణం ఈ ఇందులోకి దిగి వచ్చేసాం ఒక పంచభూతాలు దిగి వచ్చేసాం అప్పుడేమైరుగా ప్రకాశం వేరే ఉన్నాయి అక్కడైనా గాని సూర్యుడు దగ్గర లేవుగా జగ అయినటువంటి సూర్యస్థానం నుంచి చూశాం అప్పుడేమైంది లేవు అక్కడ కూడా చీకటి ప్రకాశం లేవు ఉన్నాయా సూర్యస్థానంలో చీకటి లేదు ఎప్పుడు వెలిగేది భూమి మీద చూసినప్పుడు ఏమైంది సూర్యప్రకాశం పండవైపు వెలుతురని పడని వైపు చీకటి అనేటటువంటి నిర్వచనాన్ని చెప్తున్నాం అదేంటండి మరి మేము ఫీల్ అవుతున్నాం కదా అన్నాం మన దాకా వచ్చేసాము వ్యక్తి సృష్టి వరకు కూడా వచ్చేసాం వచ్చేసినప్పుడు ఏమన్నా ఏమంటే మాకు చీకటి అనుభూతం అవుతుంది కదా ఏమండి మాకు రాత్రి పగలు అనుభూతం అవుతున్నాయి కదా మీరు లేవంటారేమిటి అన్నారు అనుకోండి అప్పుడేమన్నాం మీది పరిమితమైన బుద్ధి ఆ పరిమితమైన బుద్ధి చేత పరిమితమైనటువంటి దృష్టి చేత వికాసం పొందనటువంటి శక్తి లేనటువంటి సమర్థత లేనటువంటి విచారణ బలం లేనటువంటి పరిస్థితులను ఉన్నావు కాబట్టి రాత్రి రాత్రే పగలు పగలే సూర్యుడు ఉదయించగా సూర్యుడు అస్తం భూమే స్థిరంగా ఉంది సూర్యుడే భూమిజుడు తిరుగుతున్నాడు అన్నాడు రాత్రి పగలు సత్యమనేటటువంటి దృష్టితో నిర్ణయం చేసినప్పుడు విశ్వస్తానికి ఎలా నిర్వచనం చెప్పాం సూర్యుడే భూమిడు తిరుగుతున్నాడు భూమి స్థిరంగా కనబడుతుంది నాకు ఇక్కడ భూమి తిరుగుతున్నాడు కనబడాలా ఎవరు తిరుగుతున్నాడు కనబడుతున్నారు సూర్యుడు తిరుగుతున్నాడు కనబడుతున్నాడు అవునా కదా అవునండి సూర్యోదయం వచ్చినప్పుడు సూర్యుడు ఇక్కడ కనబడుతున్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు మధ్యలో కనబడుతున్నాడు అస్తమయానం వచ్చినప్పుడు మన దిగిపోతున్నాడు కిందకి దిగిపోతున్నాడు ఇదేంటే సూర్యుడే కదులుతున్నట్టు కనబడుతూ ఉంటే భూమి తిరుగుతుంది అంటారా ఏమిటి ఉంది సూర్యుడు తిరగడం అంట అని మనం అంటున్నాం విచారణ చేసి ఏమంటున్నాం భూమి తిరుగుతోంది స్థిరంగా ఉన్నాడు అదే విచారణ చేయనప్పుడు ఏమన్నా సూర్యుడు తిరుగుతున్నాడు అన్నా సూర్యుడే తిరుగుతున్నాడు భూమి స్థిరంగా అంతేమండి కాబట్టి భ్రాంతికి మూలం ఏమిటా విచారణ లేకపోవడం ఇప్పుడు ఇది తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలి ప్రాణాయామం చేస్తే తెలుస్తుందా ధ్యానం చేస్తే తెలుస్తుందా ఉపవాసం చేస్తే తెలుస్తుందా యజ్ఞాలు చేసే తెలుసాయాడశోపచార పూజలు చేస్తే తెలుసాయా అనగా అర్థం ఏమిట కాంతి తొలగాలి అనే అంట అనేటటువంటి లక్ష్యంలో గనక నువ్వు విచారణ చేస్తే తప్ప चारणा बल समेत अपरोक्ष पद्धति वारतीक पद्धति विचार पद्धत महावाक्य पद्धति वारतीक पद्धति विचारण रेक पद्धत उपनिषद प्रतिपा मई पद्धत रेटेटी महावाक्य पद्धति रेडवेटी वारतीक पद्धति रे पद्धत श्रेष्ठ मैं विचारणा पद्धति महावाक्यम निर्णय ब्रह्म पदम वारती निर्णय परब्रह्म सर प्राणिहित पद्धति अड्डक दाने अवतल स्थिति तत्पर जावलोक आत्पद दर्शना दृष्टि आ दृष्टि तो నువ్వు దానికి పరమైనటువంటి స్థితిని కనుక నువ్వు ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు భ్రాంతి రహితం అవుతుంది అంటే అర్థం ఏమిట నువ్వు మరణాన్ని మరణం అంటే ఏమిటో తెలుసుకోడా తెలుసుకుంటావు తెలుసుకుంటే గానీ అది భ్రాంతి అవుతుంది ఒక భ్రాంతి మరణం మనకి సత్యమా భ్రాంత సత్యమేనండి ఇప్పుడు మరణం సత్యమేనా మరణం సత్యమైతే జననం కూడా సత్యమే మరణం సత్యమైతే జననం కూడా సత్యమే ఎలా జాతస్ హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యే నోచితు అర్హసి తస్మాదరిహార్యే అన్నది అక్కడ మూలమైన శబ్దం అందరూ ఏం చేస్తున్నారంటే జీవులంతా ఈ జన మరణాలను పరిహరింపజేసుకోవాలని ప్రయత్నిస్తున్నారట పరిహరించడండి సంహరించడం చెప్పుకున్నట్లు ఆ పరి అనేది ఒప్పసర్గడ మరణము ఇవి నిన్ను లేకుండా చేస్తున్నాయట జననంలో ఉన్నట్టుగా తోస్తుంది మరణంలో పోతున్నట్టుగా తోస్తుంది నువ్వేం ట్రై చేయాలట తస్మాద పరిహార్యేర్థే తత్స్వరూప పదవిగా గనకను దీనిని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే అంటే స్వం పదం నుంచి అధ్యయనం చేసినట్లయితే ఇవి ఎప్పుడూ ఉన్నాయి ప్రతి స్థాయిలోనూ ఉన్నాయి ప్రతి స్థాయిలోనూ ఆయా కాలములందు ఆయా స్థితులందు జన మరణాలు రాకడా పోకడాయి అదే తత్పద దృష్ట్యా గనకను విచారణ చేసినట్లయితే ఇవి పరిహరించబడతాయి తత్పదం అంటే అర్థం ఏంటి తత్పదం అంటే పరతత్వం ఆ త్వ తత్వములో ఉన్నటువంటి శబ్దాల్లో తత్ త్వం త్వం అంటే నేను విచారణ చేసేవాడు ఈ నేను యొక్క శక్తి నేను యొక్క ప్రజ్ఞాశక్తి ఏ స్థాయిలో ఉందో ఏ భ్రాంతి చేతి ఆ భ్రాంతిని దూరం చేయగలిగే శక్తి తత్పద దర్శనంలో కాబట్టి నేను శరీరము అన్నావు అప్పుడేమైంది జన్మ ప్రాణమైంది నేను శరీరం అనగానే తత్తు ప్రాణమైంది ఎందుకని ఆ ప్రాణం లేకపోతే ఈ శరీరం పని పనిచేయ నేను ప్రాణము అన్నావు ప్రాణాన్ని స్వాధీనం చేసుకు అప్పుడేమన్నారు తత్తు మనస్సు అన్నారు ఎందుకంటే ఆ మనస్సు పని చేయకపోతే ప్రాణం అన్నా ప్రయోజనశీలం కావడం పామాలా ఉన్నవాడు ఉన్నాడు వాడికి ప్రాణం కొట్టుకుంటోంది కానీ మనసు పనిచేయడం ఇప్పుడు వాడు ఉన్నాడా పోయాడే ఉన్నాడా పోయాండి పోయినవాడితో సమానం ఎందుకని వాడిలో ఏ చలనము లేవు కాబట్టి చెల్లింప చేయగలిగే శక్తి ఎవరిలో ఉందంటే ఇప్పుడు ప్రాణంలో ఎంత ఉందో మనసులో కూడా అంతే కాబట్టి మనస్సు ఆధార కేంద్రం పనిచేయ ఏ చలనాలు కలగట అంతర్గత అవయవాలు ఒకటి పని చేస్తే సరిపోయినాయా ఇంటికి పనిచేసినండి గుండె కొట్టుకుంది కాబట్టి వీడుగా ఉన్నాడండి అన్నాడు ప్రయోజనశీలం కానీ జీవితం వల్ల ప్రయోజనమే ఉంది ఈ రకంగా తత్తు ప్రాణం కాస్త మనస్సు అయ్యింది అర్థమైనా నేను మనసును స్వాధీనం చేసుకున్నాను మనసును స్వాధీనం చేసుకుని నేను మనసునండి అన్నాను అనగానే తత్వం తీసుకెళ్ళక ఎంటర్ పెట్టాము బుద్ధి దగ్గర బుద్ధి ఎందుకని త్రిగుణాత్మకమైనటువంటి మనస్సు చెప్పినట్లుగా ఈ ప్రపంచం పనిచేయడం లేదు నిర్ణయించగలిగేటటువంటి శక్తి బుద్ధి శక్తి ఎక్కడైతే ఉందో ఆ బుద్ధి శక్తిని ఆధారంగా చేసుకుని త్రిగుణాత్మకమైనటువంటి మనస్సు పనిచేస్తారు చెప్పండి అమ్మా ఇప్పుడు చదవండి ఇలా ఇలా తత్పథ దర్శనం అంటే అర్థం ఏమిటంటే ఈ రకంగా ఒక్కొక్క స్థాయిని అధిగమిస్తూ నేను శరీరం కాదు శరీరం భ్రాంతి అంటే ఒక్కొక్కటి స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకుని దాటాలి తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అంటున్నావా లేదా ఇక్కడ కూడా మగటం ఏముంది తస్మై శ్రీ గురుమూర్తి నమ లేదా ఇక్కడ కూడా కాబట్టి ఈ తత్శబ్దాన్ని యొక్క విచారణ చాలా ముఖ్యమైన విచారణ ఎందుకనంటే ఒక్కొక్కదాన్ని స్వాధీనపరచుకుంటూ సాధనలతో శరీరాన్ని ప్రాణాన్ని మనస్సుని బుద్ధిని స్వాధీనపరచుకుని ప్రజ్ఞాస్థితిలో నిలిపి ఉంచగలిగేటటువంటి స్థాయికి చేరాలన్నమాట ఈ త్వమ్ని అక్కడ దాకా తీసుకెళ్లాలి జ్ఞ అనే స్థాయికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే తద్బ్రహ్మం అవుతుంది అర్థమైందా త్వం ప్రజ్ఞ అయినప్పుడు ఏమైంది అయింది త్వం బ్రహ్మమైనప్పుడు పరబ్రహ్మమైంది ఈ రకంగా ఒక మిట్ అవతలు ఉంటుంది ఎప్పుడు తప్పుడు అర్థమైందా చిట్ట చివరికి తద్తం అయిపోతుంది త్వం రహితం ఉన్నది ఎప్పుడూ కూడా ఏమైపోతుంది తద్రహితం వస్తుమద్రహితం అనేటటువంటి బయలు అనే స్థితికి చేరతాం అన్నమాట ఆ బయలే అంతరిక్షం అర్థమేదండి ఇట్లా ఈ సృష్టిలో కనపడిన వాటన్నింటినీ అది నేను అది నేను అజినేను ప్రయాణం చేసే పద్ధతి అది నేనైతిని అది నేనైతిని అనేది మహావాక్య పద్ధతి మహావాక్య పద్ధతి అంటే ఏమిటి అంటే అది నేనైతే అది ఏంటంటే తత్ తత్ ప్రతిదాన్ని తత్ శబ్దాంతో సూచిస్తూ ఉంటాం అనమాట ఆదిత్యుండి తత్తుగా పెడతాం ఆదిత్యుని తత్తుగా పెడితే త్వమ్ ఏమయ్యావు ప్రజ్ఞాస్వరూపుడు అయ్యావు ఈ ప్రజ్ఞ వెళ్ళి ఈ ప్రజ్ఞాప్రకాశం ఆ ఆదిత్య ప్రకాశం రెండు ఒకటి అనే స్థితిలోకి కొంతకాలానికి దర్శన ప్రభావం చేత చేరతాం చేరగా జరగా జరగా ఏమైపోతావు ఆ ఆదిత్యుడి నేనే త్వమ్ ఆదిత్యుడయ్యాడు ప్రభావంలో ఏమైపోతారు మండలత్రయాలకు అవతల ఉన్నటువంటి బిందు స్థానాన్ని నాద బిందుకళ యొక్క సంయోజనీయత ఏ స్థానం నుంచి ఏర్పడుతుందో ఆ స్థానాన్ని లక్షిస్తారు లక్షించేటప్పటికేమైంది నాదబిందు కళాతీతమైనటువంటి దాన్ని నిష్కళని ఆ ఆశ్రయిస్తాయి నిష్కళని ఆశ్రయించినప్పుడు తత్పదైపోయింది కాబట్టి మహావాక్యం అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా నడకసాగుతుంది మహావాక్య పద్ధతిలో అధిష్టాన ఆశ్రయ పద్ధతిగా నడకసాగుతుంది అదే వార్త పద్ధతిలో అధిష్టాన రహిత పద్ధతిగా ఆశ్రయ రహిత పద్ధతిగా అన్నిటికీ రహితం యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడేమో మహావాక్య నిర్ణయ పద్ధతిగా విచారణ అదే వాత్మిక పద్ధతిలో మహావాక్య నిరసన పద్ధతిగా విచారణ చేస్తుంది ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి తేడా బ్రహ్మము అనే స్థాయికి పరబ్రహ్మం అనే స్థాయికి మధ్య భేదం ఉంటుంది అన్నమాట అర్థమైలే జీవుడికి ఎలా అయితే ఆత్మకి మధ్యలో జీవభావ నిరసన చేస్తే గాని ఆత్మస్థితిలో నిలకడ పొందడం లేదు అట్లాగే బ్రహ్మనిష్ట పొందినటువంటి వాళ్ళు ఆ బ్రహ్మనిష్టని పొందినటువంటి విధాన క్రమానంతా కూడా నిరసించినప్పుడు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతారు ఇలా తత్తు త్వమ్మని ఆధారం చేసుకుని చెప్పేటటువంటి అతి గొప్పదైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానం అంతా కూడా తత్వజ్ఞానం అందుకని దీని పేరు ఏం పెట్టాం తత్వజ్ఞానం దీనికి రెండే ఆధారం తత్తు ఈ విజ్ఞానం మొత్తానికి రెండు శబ్దాలే ఆధారం సృష్టి సమస్త విశ్వం సమస్త అయినటువంటి జీవరాశి సమస్తమైన ఈ ప్రపంచంలో ఏదైనా ఉండని వాడి అన్ని ఆ తత్తు తమ్ము అనే శబ్దాలతో విచారించబడు దాంట్లోకి రానటువంటిదంటూ ఏది ఎంతవరకు ఈ విచారణ సాగుతున్నాయా అంటే నువ్వు లేకుండా పోయేంత వరకు నేను తత్తు నేను తత్తు నేను తత్ నేను తత్ అంటూ వెళతాడు నేను తొమ్ము కాదు నేను తమ్ము కాదు నేను తమ్ము కాదు నాయిటీ నాయితే నాయిత ఆ వాక్యాన్ని స్వీకరిస్తాడు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అది నేన ఇని అది నేన ఇని అది నేన ఇటుని అనే పద్ధతిగా విచారణ చేస్తూ పెడతాను ఈ విచారణని మహావాక్య విచారణ అంటారు అదే ఈ రకంగా ఈ విచారణ జ్ఞానం మాత్రమే భ్రాంతి తొలగుతుంది ఇది ఇంత ఏదో చెప్పేది ఈ విచారణ జ్ఞానం మాత్రమే భ్రాంతి తొలగుతుంది ఎట్లా ఉపమానం రోజు సూర్యోదయం కనబడుతుందా కనపడడం లేదా సూర్యాస్తమయం కూడా కనబడు కనపడుతుందా లేదా కనిపిస్తాం ఇంకా భ్రాంతిలో ఉన్నటువంటి పిల్లలు అయితే సూర్యుడు సముద్రంలో మునిగిపో మునిగితే అయ్యాడు సముద్రంలో నుంచి పైకి వచ్చాడు మళ్ళా సముద్రంలో మునిగి సూర్యుడు ఎక్కడికి పోయాడు సముద్రంలో మునిగి నీళ్ళలో మునిగిపోయి కాబట్టి వాచ్యార్థంగా గనక చూసినట్లయితే ఇంద్రియార్థంగా చూసినట్లయితే ఏం కనపడింది సూర్యుడు కాదు కనపడింది నీళ్లలో సముద్రుడు మునిగి అదే సముద్రంలో సూర్యుడు మునిగిపోరు నీళ్లలో సూర్యుడు మునిగిపోరు సముద్రం అంటే సముద్రం కాదు ఏ నీళ్ళు ఆ నీళ్లు ఇంకా వందమైన ఏమన్నా పండ పక్కన నిర్వహించేవాళ్ళు ఉన్నారు వాడికి సూర్యోదయం ఎలా అయింది కొండ మీద సూర్యోదయం అయింది కొండలో మీద సూర్యుడు వచ్చాడండి కొండ కింద పోయాడం ఇలా మానవుడు అజ్ఞాన జనితమైనటువంటి ఇంద్రియార్థముల చేత చూపబడుతున్నటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి ఆ పరిమితమైన జ్ఞానాన్ని సృష్టి విధానానికి అప్లై చేసినప్పుడు ఏమైంది ఆ విజ్ఞానానికి సరిపోలా ఈ మత ప్రాసంగికులు గాని ఇతరత్ర ఎవరెవరైతే ఈ సృష్టి విజ్ఞాన ఎడల పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యానించినటువంటివే వాళ్ళు కూడా ఏం చేశారు ద్వైత పద్ధతిలో వాళ్ళకు కళ్ళకు కనపడినటువంటి దాన్నే సత్యం అనేటటువంటి నిర్ణయం స్వీకరించి వ్యాఖ్యానించారు మొదట్లో వ్యాఖ్యానించేటప్పటికేమైపోయింది భూమి స్థిరంగా ఉంది భూమి చుట్టూ అనేటటువంటి నిర్ణయం చెప్పేటప్పటికి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమన్నారు బుర్రతకు వాళ్ళారా ఆకాశంలో వెళ్ళి చూస్తే గాని తెలియదు ఆకాశంలోకి వెళ్ళి చూస్తే అప్పుడు కాని అంటే అర్థం ఏమిటి సూర్యస్థానానికి భూమి స్థానానికి చంద్ర స్థానానికి మనం అవతలకి వెళ్ళి ఈ పంచభూతాల అవతలకి వేడి చూసినట్లయితే అధిగమించిన దృష్టితో చూసినట్లయితే గాని ఏవి ఏ స్థానంలో ఉన్నాయి ఏవి ఎవరు జుట్టు తిరుగుతున్నారనేది తెలియదు మనకి అంతేనా కదా అవును తిరిగే దానిమ్మడబడి నువ్వు పరిగెడుతూ కళ్లకు కనబడుతున్నదే సత్యమని కనుక నిర్ణయం చేసి పాఠాలు బోధించేవాళ్ళు ఏమైపోతుంది గులాబీ పువ్వు ఎర్రగా ఉంటుందా బా రెండు ఉంటాయ్ గులాబీ పువ్వు ఎర్రగా ఉంటుందా బాగా ఎర్రగా ఉంటుందా అనేది ఎక్కువ వాడతాం సార్ అన్ని కలర్లు ఎర్రగా ఉండదు బత్యం ఏమిటంటే దాని వర్ణములు సత్యము కావు ఎవరు నిరూపించారు కాంతి విజ్ఞానాన్ని పరిశోధించాం ఏదైనా కనపడాలంటే ఆధారం ఏమిటి అసలు కాంతి లేకపోతే కనపడలేదుగా కాబట్టి కాంతి విజ్ఞానాన్ని పరిశోధిస్తే ఏం తెలిసింది సప్త శోభితంగా కనపడింది ఆ సప్త వర్ణాలలో ఎన్ని వర్ణాలైతే శోషించిపోతున్నాయో అవి కనబడాలి ఏవైతే శోషించకుండా మిగిలినయో అవి కనబడతాం సో వాట్ విజువలైజ్ వాట్ వి మనం చూసే కూడా సత్యం కాదు ఇట్ ఇస్ అన్ ఆప్టి చక్షుగత భ్రాంతి ఇదే మాట ఉపనిషత్తులో వస్తుందండి మానవుడు తన జ్ఞానంలో యాభై శాతం భాగం చక్షులింద్రియం మీద ఆధారపడతాడు మన జ్ఞానం అంతా చక్షురింద్రియ భాగం మీద ఆధారపడినటువంటి జ్ఞానాన్ని ఎక్కువ పనిచేస్తుంది నేను చూశానండి అంటాడు గట్టిగా మరి ఏదైనా నిజ నిర్భయంగా చెప్పాలంటే చెప్తాం నేను చూశానండి అది సత్యమే అంటాడు ఇప్పుడు అనురాధ గారు కొద్దిగా నల్లగా ఉన్నారు రాధిక గారు కొద్దిగా చల్లగా ఉన్నారు ఏది సత్యం ఆ తెలుగు సత్యం కాదు నలుగు సత్యం కాదు ఎందుకని సప్తవర్ణ శోభితంలో ఏడు వర్ణాలు శోషించినాయి ఏడు వర్ణాలు శోషిస్తే నలుపు అర్థమైందండి ఏడు వర్ణాలు కలిసినాయి అప్పుడేమై తెలు ఏడు వర్ణాలు కలిస్తే తెలుపు అదే ఏడు వర్ణాలు తెలుపుతో సహా శోషించినాయి లేకుండా పోయింది అప్పుడేమైంది డిపోవాడు అర్థమైందండి విష్ణుడి ఎలాగా ఉన్నాడు మానవులందరికీ ఎలాగా ఉండాలని అనుకుంటూ ఉంటారు కాని అదేమిటో దేవతలు అందరూ కూడా నల్లగానే ఉన్నారు ఎందుకనండి ప్రకాశం చేతనే సృష్టి ప్రారంభమైంది అది ఇక్కడ ఉద్దేశ్యం సృష్టి ప్రారంభం చే సృష్టికి అవతల ఏముంది నలిపే ఉంది back up. సర్వాస్థల మార్పు లేనిది ఏదైతే ఒప్పు అది ఏ సత్యము ఇట్టి సత్య నిర్ణయాన్ని శోధన చేయడానికే ఈ తత్వజ్ఞానం మరి ఈ తత్వ విజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే సత్యత్వ నిర్ధారణ వేరే ప్రయోజనం ఏమిటి ఎవరికైతే ఈ సత్యత్వ నిర్ధారణ కలిగిందో వాడికి ఏం కలిగిందంటే వస్తునిశ్చయ జ్ఞానం కలిగింది ఏ జ్ఞానం కలిగిందండి వస్తు నిశా వస్తు నిశ్చయ జ్ఞానం కలిగి అంటే అదే ఉప్పు ఉప్పుగా ఉంటదా ఉండదా ఉంటుంది మిగిలిన ఐదు రుచులు లేవా ఉప్పులో ఏమైంది అది ఎక్కడైనా ఉప్పు అండి బాబు మిగిలిన ఐదు రుచులు లేవా ఎందుకని ఉప్పు ఎన్నిసార్లు తిన్నా ఉప్పుగానే అంటేనా మిగిలిన ఐదు రుచులు ఉన్నాయన్నావా వస్తున్నా అప్పుడేమైంది ఉప్పదనం ఎక్కువగా ఉంది ఉప్పదనం అనేది గౌణంగా ఉంది లెక్కించడానికి అనువుగా ఉంది మిగిలిన ఐదు రుచులు అప్రధానంగా అంటే ఈ సృష్టిలో ఉన్న ఏ పదార్థమైనా సరే ఆరు రుచులని జరుగుతుంది అయితే వాటిలో ఒకటి ముందుకు వచ్చేసింది ఒకటి ప్రధానంగా ఆయన ఆక్రమించింది దక్కర ఉందండి దగ్గర తీగ ఉంటుందా ఉండదా ఉంటుందండి తీగ ఉండదు అని అది భ్రాంతి దగ్గర తీగా ఉండదు ఉప్పు ఉప్పుగా ఉండదు దాంట్లో మిగిలిన ఐదు రుచులు కూడా ఉన్నాయి ఒక్క మధుర శబ్దం మధురమైనటువంటి గుణం దాంట్లో గౌణంగా ఉంది విషయం ఏమిటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సమమే తత్వ విజ్ఞానంలో మానవుడికి శ్రేష్టత లేదు మనం ఒప్పుకుంటాం ఒప్పుకోం నీకు అవి బాగా ఏం తేడా లేదు తత్వ విజ్ఞానం దృష్ట్యా ఎందుకని అవివ్ అట్టా పుట్టిపోతుందో నువ్వు అట్టాగే పుట్టిపోతున్నావు నో గ్రేట్ డిఫరెన్స్ కానీ ఏమన్నా బుద్ధి ఒకటే గౌణంగా ఉందట బుద్ధి ఒకటి గౌణంగా పనిచేసేటప్పటికేమైంది వివేకం కలిగి ఆ బుద్ధి ప్రధానంగా పనిచేసేటప్పటికి మానవోపాధి వచ్చేసి ఎప్పుడైతే బుద్ధి అప్రధానంగా ఉందో అప్పుడేమైపోయావు మిగిలిన జీవరాశుల్లో కలిసిపోయింది కాబట్టి మానవోపాధి ఎలా వచ్చింది ఇది వాస్తు వస్తు నిషేధ జ్ఞానంగా చూస్తే గామైన ఈ రకంగా తత్వ సంపాదించాలి వస్తు నిషేధ జ్ఞానాన్ని సంపాదించాలి ఈ రకంగా తత్వ విజ్ఞాన దృష్ట్యా చూసినప్పుడు మాత్రమే ఇది వీలవుతోంది వస్తు నిశ్చేయ జ్ఞాన పద్ధతిగా చూసినప్పుడు మాత్రమే ఫీల్ అవుతోంది భ్రాంతి రహిత పద్ధతిగా చూసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది మూడు లక్షణాలని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ మూడు దర్శనాలు అంటారు ఈ మూడింటిని ఏమంటారండి దర్శనాలు అంటారు ఈ మూడు ఈ మూడు కలిస్తేనే తత్వ విజ్ఞానం అవుతుంది షడ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏమిటి సాంత్య దర్శనం యోగ దర్శనం వైశేషిక దర్శనం న్యాయ దర్శనం మీమాంస దర్శనం అర్థమైనా అండి మీమాంసల మళ్ళా ఉత్తర మీమాంస పూర్వమీమాంసే షడ్ దర్శనాలు అర్థమైనా అండి ఈ షడ్ దర్శన గ్రంథాలన్నీ కూడా తత్వ విజ్ఞానాన్ని అందించగలిగే సమర్థతని తయారు చేస్తాయి ఈ షడ్ దర్శన గ్రంథాలన్నీ ఏం చేస్తాయండి ఆ తత్వ విజ్ఞానాన్ని ఆ తత్వ విజ్ఞానం అంటే అర్థమేంటి మహావాక్య విచారణ వార్తీక విచారణ చేయడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని ఇస్తాయి అందుకని మన సాధనలు అన్నీ ఉంటాయి అంటే షడ్ దర్శనాల్లో ఉంటాయి సాంఖ్యం విచారణా జ్ఞానం మీద ఆధారపడి యోగం అంతానేమో ప్రాణ మనోబుద్ధులు అనేటటువంటిని స్వాధీనపరచుకునే ఇంద్రియ సంయమనం మీద ఆధారపడి పూర్వమీమాంస ఉత్తర మీమాంస అనేవేమో సృష్టి విజ్ఞానాన్ని అందించేటటువంటి విచారణాక్రమంలో అన్ని అందించబడినటువంటి దర్శనాలు న్యాయ వైశేషిక దర్శనాలు ధర్మశాస్త్రం ధర్మంతో జీవించడం ఎలా మానవుడికి ముఖ్యంగా న్యాయ వైశేషిక దర్శనాలు ధార్మికమైనటువంటి మోక్ష మార్గగామి అయ్యేటటువంటి జీవనాన్ని ఎట్లా జీవించాలో చెప్పేసి న్యాయ వైశేషిక దర్శనాలు ఈ రకంగా ष दर्शना अधिकारी दी महावाक्य विचारण की वारतीक विचार षड दर्शन ग्रंथाल अंटना रेन तपरी प्रति अधिकारी स्वीक विज्ञाक उत्तर मीमा पूर्व मीमा शास्त्र दर्शन पाली विद्या विधान प्रवेश అభ్యసించినటువంటి విధానం ఈ రకమైనటువంటి అభ్యాసం ద్వారా ఇంద్రీ నిగ్రహము సాంఖ్యం ద్వారా స్వామ దర్శనం నిన్ను తెలుసుకోవడం అనేటటువంటి ప్రక్రియ సాంఖ్య విచారణలో సాంఖ్య దర్శనంలో ఉంటుంది ఈ రెండింటికి కలిసి ఆ శిరోభాగంలో నీకు సృష్టి యొక్క విజ్ఞానాన్ని వెడగొట్టి చెప్పేటటువంటి పదార్థ విజ్ఞాన దృష్ట్యా చెప్పేటటువంటి ంస ప్రజ్ఞాస్థితిలో స్థిరత్వాన్ని కలిగించేటటువంటి ఉత్తరమీమాంస అంటే బ్రహ్మమే సత్యమని నిరూపించేదేమో ఉత్తరమీమాంస ఉత్తర అనే శబ్దంలోనే ఉంది ధరించుట ఉత్కృష్టమైన తారణము ఉత్తర అర్థమేదండి మనకు కూడా ఉత్తర వైపు ఏముంటుంది భారతదేశానికి ఉత్తర వైపు ఏముంది హిమాలయా కైలాసం ఉంది ఉత్తరంపైముంది కైలాసం ఉంది అది ఈశ్వర దర్శనమే ఉత్తర ఉత్తర మార్గంలో ప్రయాణం చేయటువంటి అర్థం అయా జీవన చరమాంకంలో ఉత్తర దిశగా ప్రయాణం చేయాలి అర్థం అతనైనా అలాగే ఊరికి ఉత్తరాణ శ్మశానం ఉంటుంది అది కూడా ఈశ్వర స్థానమే అర్థమైదండి ఈ రకంగా మానవులు ఏం చేశారు ఆ ఉత్తర శబ్దంలో అని సమ శబ్దం ఉత్తమమైన తరణము ఏమిటండి ఉత్తమమైన తరణం ఉత్కృష్టమైన తరణం మానవ జీవితంలో ఉత్కృష్టమైనటువంటి తరణం చెయ్యాలి అంటే ఉత్తర దిశగా వెళతాలి మహాభారతంలో శాంతి పర్వంలో పాండవులు ఉత్తరానికి ప్రయాణం చేశారు మొక్షగామి అయ్యాను అని చెప్పడం అని చెప్పండి ఈ రకంగా తత్వ విజ్ఞానాన్ని మొట్టమొదట మనం అందుకునేటటువంటి ప్రయత్నాన్ని సాధించాలి మానవులు నిరంతరాయంగా ఈ అధ్యయన శీలి ఉండాలి అని చెప్తున్నారు అందుకే ఈ షడ్ దర్శనాలలో సాంఖ్య యోగ ఉత్తర పూర్వమీమాంసా శాస్త్రాలు బాగా ప్రాచుర్య పొందినాయి ఈ దర్శన గ్రంథాలని బాగా విచారణ చేసి మోక్షగాంతావు ఇందులో పూర్వమీమాంస దర్శనానికే చార్వాక దర్శనం అని పేరు చార్వాక దర్శనం అంటే ఏమిటి పదార్థమే సత్యము ఈ దృష్టి కోణంలో అంటే ఈ ఆశ్రయం అనే దాన్ని తీసుకొచ్చి కళ్ళెదురుకుండా కనబడుతున్నటువంటి సృష్టి దగ్గర పెట్టాను అన్నమాట ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ప్రకృతే ఆధారము ప్రకృతే భగవంతుడు ప్రకృతే ఆశ్రయము ప్రకృతే అధిష్టానము సర్వాధిష్టానము అనేటటువంటి పద్ధతిగా చూపెట్టేటటువంటి దర్శనం పూర్వమీమాంసా దర్శనం ఉత్తర మీమాంసా దర్శనం ఏం చెప్పింది బ్రహ్మే అధిష్టానము బ్రహ్మే ఆశ్రయము బ్రహ్మమే ఆధారము ఈ ఆధార ఆధేయ విమర్శను అందిస్తుంది ఈ దర్శనాలు ఈ ఆధార విమర్శ పద్ధతిగా సాగేటటువంటి నాలుగు మహావాక్య దర్పణం మహావాక్య దర్పణం అంటాం అందుకనే నాలుగు మహావాక్య దర్పణాలలోగా ఆ మహావాక్య దృష్ట్యా సృష్టిని ప్రతిబింబ సమానంగా చూడగలిగే సమర్థత వస్తుంది మహావాక్య దర్పణం అని ఎందుకన్నారు ఆ నాలుగు మహావాక్యాలు సృష్టిని దర్పణంగా చూపెట్టగలిగే సమర్థత చెప్పక్య పద్ధతిగా చెప్పబడాలి ఇది ఎలా చెప్పబడింది వార్తీక పద్ధతిగా చెప్పబడుతుంది అంటే మహావాక్యాల కంటే అవతల కూడా ఇంకా ఉన్నాయి వార్తీక వాక్యాలు ఆ వార్తీక పద్ధతిగా అవాంతర పద్ధతిగా చెప్పబడుతున్నా ఇక్కడ మహావాక్య పద్ధతిగా నిర్ణయించబడినటువంటి బ్రహ్మనే ఆశ్రయానికి ఆధారమైనటువంటి అవతల ఉన్నటువంటి అతీతమైనటువంటి వరబ్రహ్మ నిర్ణయ పద్ధతిగా చెప్పబడు ఉపోద్ఘ చెప్పాను అంటే మహావాక్యాలు అద్వైతం తీసుకెళ్తానండి అంటే అసలు లేకుండానే మీరు విచారణ చేసేస్తున్నారు పైన బిల్డింగ్ అంతా కట్టేస్తున్నారు ఎంత పునాది మాత్రం కాబట్టి ఇంత పరిశ్రమ చేయాలని మాత్రం దక్షిణామూర్తి స్తోత్రం అవగాహన అవ్వాలి అంటే ఏం చేయాలి క్రమంలో చదువుకుంటూ రావాలి క్రమంలో అధ్యయనం చేస్తూ రావాలి స్వాధ్యయనశీలు అయి ఉండాలి తత్వదర్శన సమర్థుడై ఉండాలి ధ్వంపదము తత్పదము ఈ రెండూ కూడా ఈ త్వంపదస్థితి నుంచి ఆ తత్పదస్థితికి ఆరుఢత చెందాలి త్వంపదస్థితి నుంచి తత్పదస్థితికి ఆరుఢత చెందాలి ఇటు ఆరుఢమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు తద్్రహిత పద్ధతికి భ్రాంతిరహిత పద్ధతికి స్థిరం అవుతాడు అర్థమైనా అండి కాబట్టి ఆరుఢ జ్ఞానం లేకుండా నువ్వు తద్్రహిత పద్ధతికి భ్రాంతిరహిత పద్ధతికి చేరుకోలేవు అక్కడ అధికారితం ఇదే అనమాట బ్రహ్మనిష్ట అధికారిత్వం అవుతుంది ఈ రకంగా ఈ విజ్ఞానాన్ని బాగా మనం అందుకో వారిని ఆశ్రయించవలసిన అవసరం ఉంది ఇదంతా అపరోక్ష పద్ధతి ప్రత్యక్ష పద్ధతిగా ఏం సాగరికడం అంటే అర్థమేమిటి బెల్లం కావాలి అంటే బెల్లం చేతులు తీసుకొచ్చి పెట్టి ఇదిగో బెల్లం తిన్నాయినా అన్నట్టుగా చెప్పడం కుదరదు ఆహా చదవండి ఇప్పుడు శ్లోకం చదవండి రాహుగ్రే రాహుగ్రేందు మాయాూత్మాన్ రాహు రాహుస్త మాయా సమాచా సన్మాత్రూ సుషుప్ ప్రబోధ సమయ సమయ ప్రత ఇదం శ్రీ దక్షిణా ఇప్పుడు చెప్తున్నారు ఏమిటంటే రెండు ఉపమానాలు ఒకేటార్ చెప్పాడు చంద్రుడు చూస్తున్నావు రాహు క్రస్తందు సదృశంలో ఏమొచ్చింది చంద్రగ్రహణం వచ్చింది చంద్రగ్రహణం వచ్చేప్పుడు చంద్రుడు కనపడకుండా పోయాడు భూమి నుంచి చూసిన వాడు ఏమన్నా ఎవడో మింగేసాడు అన్న భూమి చూసినవాడు ఏమన్నాడు చంద్రుని ఎవడో మింగేసాడు మింగేసాడు అన్నాడు ఎవడు అని ప్రశ్న రాహు వింగడు అన్నాడు అక్కడ అర్థం ఏమిటి అసలు అలా జరుగుతాయా కానీ జరుగుతున్నాడు అనుభూతం అవుతుందా లేదా అర్థమైనప్పుడు అది జరుగుతున్నాడు అనుభూతం అవుతుందా లేదా అవుతుందండి ఎందుకంటే చంద్రుడి కనిపించట్లేదు కదా భూమి మీద నుంచి చంద్రుడిని చూస్తున్నావు కాబట్టి ఎక్కడ ఉన్నా తోంపదం ఎక్కడ ఉంది ఇప్పుడు చూస్తున్నాం సత్పదం అని చంద్రుని దగ్గర లక్ష్యంగా పెట్టావు ద్వంపద స్థితి చూడ చూడవంటే నేనే స్వంపద నుంచి చూస్తున్నాం అట్లాగే సూర్యుడు కూడా గ్రహణానికి గురయ్యాడు అవుతున్నాడా లేదా అయినప్పుడు ఏమైందడు ఇంత భూమండలం మీద ఉన్న వాళ్ళందరికీ కనపడకుండా పోయిడా పోవాల ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక చోట ఉన్న వాళ్ళకి మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అంటే అర్థం ఏమిట నీ కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకున్నావు నీ కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకున్నటువంటి వాడివి ఏమన్నాండి ఆ సూర్యుడు లేడు అన్నాడు నా కళ్ళకి అది చెయ్యి అటోమేటిక్కుని చీకటిగా ఉంది ఈ చీకటి వల్ల సూర్యుడు లేడు అన్న ఎప్పుడేమన్నావు రే కళ్ళమే చెయ్యిరా బాబు తీస్తే సూర్యుడు కనపడతాడు అమ్మ చీకటి లేదమ్మా అట్లాగే రాహువు కేతువులు సూర్యుడిని చంద్రుణ్ణి గ్రసించడం ద్వారా సూర్య చంద్రులు లేకుండా పోతున్నారని చెప్పడం భ్రాంతిగతం మనం చెప్పినటువంటి గ్రహణ పద్ధతి కానీ దీని తర్వాత కాలంలో వక్రీకరించబడింది వక్రీకరించబడి రాహుకేతువుల వల్ల సూర్య చంద్రులు గ్రస్తం అని మీరు చెప్పారు మేము నిజంగా చెప్పాం అలా గ్రస్తం కాలేదు రాహుకేతువులు అడ్డం రారు మెంగరు సూర్యుడు చంద్రుడికి మధ్యలో ఎవరు లేరు సూర్య చంద్రుడు భూమి ఒకే లైన్ లో వచ్చినప్పుడు ఒకరి కోరు కనబడకుండా అడ్డం రావడం వల్ల ఆ కాసేపు కనపడకుండా పోతున్నారే తప్ప ఇంతకుమించి ఇందులో ఏమీ లేదు మేమే చెప్పాము ఈ విషయమని విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తుంట అదే విషయం ఇక్కడేం చెప్పారు రాహుగ్రస్తకరేందు సదృశ స నువ్వు చూచినప్పుడు సాపేక్షంగా భూమి మీద ఉండి నువ్వు त्कालिका पोन सदर्भ वास्तविका भ्रांति की गुरी अभी सदृश राहुग्रस्त दिवाक सदृश अर्थाचा वास्तवी लेनीय ఆచ్ఛాదించింది సమాచాదన ఎంతగా ఆచ్ఛాదించింది నీ వాస్తవిక స్థితి నీకే గుర్తు రాకుండా ఉండేటంతగా ఆచ్ఛాదించింది నిన్ను ఎవరో తెలుసుకోవడానికి వీలు లేనంతగా ఆవరించింది ఇది సమాచ్ఛాదనా ఎవరి చేత దాని అవతల సూర్యుడు ఉన్నాడు అంటే తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది దాని చంద్రుడు ఉన్నాడు అంటే తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది అంతగా నీ స్వరూప జ్ఞానం మాయ చేత ఆచ్ఛాదితమైంది నీ ఆత్మస్వరూపం ఆచ్ఛాదితమైంది నీ స్వరూప జ్ఞానం నీకు మరపుకొచ్చింది ఎంతగా మరపుకొచ్చింది తన్మాత్ర అన్నాడు పైన అన్నాడా లేదా ఏమవుతుందట నీ ఇంద్రియాలు మేల్కొని ఉన్నాయి వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతున్నది కానీ నీ ప్రయ నీ కనపడాల మెనకోలేం జరుగుతుంది ఇంద్రి విషయాలు వ్యవహారం మాత్రమే కనపడుతున్నాయి కానీ ప్రజ్ఞాస్థితి కనపడ అదే సుషుప్తి స్థితిలో చూసావు అప్పుడేమై ఇంద్రియాలు విషయాలు వ్యవహారం అంతానేమో కనపడకుండా పోయింది నేను నీవే తెలుసుకోలేకుండా పోయి రుడ్డు లేకుండా పోయి ఎలా జరుగుతోంది అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ అలాగే దొరుకుతుంది నువ్వు వాస్తవానికి లేకుండా పోయే అవకాశం వెనకలోనూ లేదు సుశుద్ధిలో కూడా లేదు నువ్వు ఎల్లప్పుడూ ఉన్నావు ఎల్లప్పుడూ సూర్య చంద్రులు ఎలా అయితే ఉన్నారు ఎండకాలం ఉన్నారా లేదా సృష్టి ఉన్నంత కాలం పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఉన్నంత కాలం సూర్య చంద్ర అగ్ని మండలాలు ఉన్నాయి వాళ్ళు కూడా వింటారు కాసేపు అరగంట కంగారు కూడా వాళ్ళకి ఏం లేదు నాకు అందగంట కంగారు సూర్య చంద్ర అగ్ని మండలములనే మండలత్రయము పంచభూతాత్మకమైనటువంటి సృష్టి ఉన్నంత కాలం వాళ్ళు ఉంటారు ఉంటారా ఉండరా ఎందుకని వాళ్ళే సృష్టికి సాక్షి స్వరూపాలు అందుకని పూర్వకాలం ప్రతిజ్ఞలు ఎలా చేసేవాళ్ళు సూర్య చంద్రులు ఉన్నంత కాలం అని ప్రతిజ్ఞ చేసే అంటే సృష్టి లైవ్ అయిపోయేంత వరకు కూడా ఆ ప్రతిజ్ఞ భాగం ఏర్పడతాం అజన్మాంతమైనటువంటి కీర్తి ఆచంద్రతారార్క కీర్తి అనేవారు కీర్తి ఎంతవరకు సంపాదించాలట సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన కీర్తి నిలబడి ఉంటుంది ఆదిశంకరుల యొక్క కీర్తి ఎంతకాలం ఉంటుంది సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన యశస్సుకు భంగం వాటిలో ఎందుకని ఎందుకని ఆయన సత్యాన్ని ఆయన ఆ స్థాయిలో ఉద్ధరించాడు కాబట్టి ఉత్తరాణము అదే కాబట్టి ఆ రకంగా సూర్య చంద్రులు ఎంతకాలమైతే పంచభూతాత్మక సృష్టి లయమైపోయే వరకు ఉంటున్నారు అనేది సత్యము నువ్వు కూడా ఆత్మస్వరూపంగా ప్రజ్ఞాస్వరూపంగా సాక్షి స్వరూపంగా ఉన్నావనేది అంత సత్యం అదే ఇంకొక అనంత విశ్వంలో परशिव स्वरूप अला अन विश्व चंद्रे पंचभूतात्मक सृष्टि कदल का शाश्वत का उश्वत प्रकाशा सूर्य इतना अन विश्वा प्रकाश अला अभी शाश्वत अभी परशिव स्थित <स्थीवस्तितनी> साधमे <साधितने देखे> जन्मरा అట్టి పరశివ స్థితిలో నిలబడి ఉండటమే జన్మరాహిత్యం ఆ స్థితిలో నిలిచి ఉండాలి కాబట్టి రెండు ఉపమానాల్ని ఒకేసారి చెప్తున్నారు ఒక ఉపమానం అది చూడండి ఉపసంహరించబడుతో కరణోపసంహరణే వాటిని వ్యర్థం చేస్తూ ఉన్నావు నీ లోపలికే వాటిని ఉపసంహరిస్తూ అర్థమైదా సూర్య చంద్ర అగ్ని మండలముల ద్వారా పంచభూతాత్మకమైన సృష్టి వ్యక్తమైంది మరల ఉపసంహరించబడుతుంది నాదబిందు కళల ద్వారా సృష్టి వ్యక్తమైంది మరల ఉపసంహరించబడుతుంది దేశకాల కలనల ద్వారా సృష్టి వ్యక్త అనంత విశ్వం వ్యక్తమైంది మరల ఉపసంహరించబడుతుంది అర్థమైదా జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థలలో జీవుడు వ్యక్తమవుతున్నాడు మరలా ఉపసంహరించబడుతున్నాడు అతనైతే జీవభావం అంటే ఏమిటి ఎవరికైతే జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థలను అనుభవిస్తున్నాడో అతడే జీవుడు ఎప్పుడు ఆత్మస్వరూపుడయ్యాడు ఎప్పుడైతే తుర్య స్థితిలోకి చేరాడో అప్పుడు ఆత్మస్వరూపుడు అయ్యాడు ఎప్పుడైతే సృష్టి స్థితిలయాలు బ్రాహ్మ బ్రాహ్మీభూత స్థితి నుంచి బ్రహ్మనిష్ట నుంచి సృష్టి స్థితి లయాలు వ్యక్తీకరించబడుతున్నాయి మరల ఉపసంహరించబడుతున్నాయి ఈ సృష్టి స్థితి లయాలకు అతీతుడయ్యాడో అప్పుడు బ్రహ్మమయ్యాడు అవస్థాత్రయానికి అతీతమైనప్పుడు ఏమో ఆత్మస్వరూపుడు అయ్యాడు సృష్టి స్థితి లయాలకు అతీతమైనప్పుడు బ్రహ్మమయ్యాడు నాద విందు కళలకి అతీతంగా ఉన్నప్పుడు నేను కూడా బ్రహ్మమయ్యాడు కలనకి అధిగమించినప్పుడు అతీతంగా ఉన్నప్పుడు పరప్రభమయ్యాయి కాబట్టి ఇంత స్పష్టంగా తత్వ విజ్ఞానం వ్యక్తము అవ్యక్తము యథార్థము సత్యత్వంలో మొదట అవ్యక్తం అవ్యక్తం నుంచి వివ్యక్తం ఈ రకంగా ఏర్పడుతుంది అనే సృష్టి యొక్క స్థితి సృష్టి స్థితి లయం ఈ మూడు కూడా ఒకే ఉపమానంలో బోధించబడ్డాయి కాసేపు లేనట్లుగా కనపడినంత మాత్రాన అవి వాస్తవికంగా లేకుండా పోయినట్లు కాదు కాసేపు అవి మరుపు వచ్చినంత మాత్రాన అవి లేకుండా పోయినట్లు అనుభూతమైనంత మాత్రాన అవి వాస్తవంగా లేకుండా పోలీదు రాహుగ్రస్తాకరేందు సదృశ మాయా మాయా మాయా ఒకటే అదే చెప్పాం అంబ్రా పెను గ్రహణ కాలంలో ఏమేర్పడుతున్నాయి అంబ్రా పెను ఆ ఛాయ వచ్చి దీని మీద పడింది పడంగానే వీడు కనపడ అంతకుమించి వేరే ఏమి లేదు అగే ఎప్పుడెప్పుడైతే ఇంద్రియములు విషయములు ప్రపంచం యొక్క ఛాయ నీ మీద పడింది అడగానేమైంది నీ వాస్తవిక స్వరూపం మార్పు వచ్చి మనలో నీకు తోచింది నీ స్వరూప జ్ఞానం నీకు తోచింది నీ ఆత్మస్వరూపంలో ఏం మార్పొచ్చు మా ఇంట్లో జంచా ఉన్నంత మాత్రం నేను జంచా అయిపోతాను బంగార పుస్మూనే అయినంత మాత్రాన్ని అది నేనైపోతాను బాబు కదా కాబట్టి ప్రపంచం విలువైనది ఎవరు కాదన్నా విలువైనంత మాత్రాన ప్రపంచం అవుతావా కానీ మానవులు ఏమనుకున్నారు వ్యామోహ సంహారిణే శరీరమే ఇల్లుగా జీవించవయ్యా అంటుంటే మనం ఏం చేస్తున్నాం ఒక అంతస్తు రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు ఆరంతస్తులు ఈ రకంగా అంగబలాన్ని అర్థబలాన్ని ప్రాపంచికమైనటువంటి లక్షణాలని అది నేనై అనుకోవడం భ్రాంతి కదా కాబట్ తద్పథ దర్శనానికి అధోముఖమైనటువంటి తరణాన్ని చేయ ఉత్తమైనటువంటి తరణం ఉత్కృష్టమైనటువంటి తరణాన్ని చేయాలి పరబ్రహ్మము లక్ష్యంగా అర్థం చెప్పాలి గాని ప్రపంచం లక్ష్యంగా అర్థం ప్రాగస్వామి ప్రబోధ సమయే అంటే అర్థమేమిటి ప్రబోధ సమయమైనటువంటి విజ్ఞానం యొక్క ప్రబోధ నేనేమన్నారా అంటే ప్రబోధ బోధ కాదు ప్రబోధ ప్రబోధ అంటే ప్రబోధ అంటే బోధించిన సమయంలోనే శిష్యు ప్రకృష్టమైన బోధ ప్రబోధ అంటే ప్రకృష్టమైనటువంటి బోధ అర్థమైనదా బోధ అంటే అర్థం ఏమిటంటే బోధస్తులు రెండు రకాలు తెలియని తెలియజెప్పుట బోధ తెలియనిది తెలియ చెప్పుట తెలియజెప్పుట బోధ ఉద్బోధ బోధకి రెండో స్థితి ఏమిటి ఉద్బోధ ఉద్బోధ ఉద్బోధ అంటే ఏమిటి ఉత్తమమైన దాన్ని బోధించుట ఉత్కృష్టమైన దానిని బోధించుట అంటే దిగువన ఉన్నటువంటి స్థితి నుంచి లక్ష్యస్థితిలోకి మేలు కొలపడం దిగువన ఉన్న స్థితిలో నుంచి లక్ష్య స్థితిలోకి మేలు కొలపడాన్ని అంటారు ఆ మేలుకొలుపు అందుకున్నటువంటి వాడికి లక్ష్యస్థితిలో నిలబడి ఉన్నటువంటి వాడికి దానికి అతీతమైన దానిని తెలియజెప్పడం అతీతమైన దానిని దర్శింపజేయడం అతీతమైనటువంటి దాని స్థితిలో నిలబడటం మొదటగా తెలియజెప్పడం తరువాత దర్శింపజేయటం ఆ తర్వాత అందులో నిలపడం అధిగతి అధిగింపజేయటం జ్ఞాతం ద్రస్టు ప్రవేశం అధిగచ్చతి ప్రబోధలో నాలుగు ఉంటాయన్నమాట ఏముంటాయవి జ్ఞాతం दुष्ट प्रवेश अच्छे ना प्रबोध अटे अर्थम काम अने बोध अनेकड़ा आोधास्थित अंदर चला मुख्यमंत्री आने के तेसकट अभी ज्ञातम आ, hmm. आ ज्ञातम hmm. द्वारा नी लग గురు స్థిరపడతాడు అన్నమాట ఈ స్థిరపడినటువంటిది వాడు ద్రష్టం దర్శింపజేసే స్థితికి నిన్ను లేవనెత్తుతాడు గురువు నీ ఎందుకు ప్రవేశించి నిన్ను తన స్థితికి నిన్ను లేవనెత్తుతాడు ఆ లేవనెత్తడం ద్వారా దర్శింపజేస్తాడు ఇది ద్రష్ం దర్శింపజేసిన తర్వాత ప్రవేశం स्वराग्रहत स कृपचेत स्थित प्रवेशिस्त प्रवेश अभविस्वी आधिगमी अतीत मैं स्थित अतिगछी नीवे लेने तदित पद्धति अतूटा चेयून అధిక గురు శిష్యులు లేవు గురు శిష్యులు లేరు ఎక్కడి వరకు ఉంటారు జ్ఞానం ప్రవేశం వరకు సద్గురువు సద్శిష్యుడు ఉంటారు అధిక ఇద్దరు ఉంటారు ఇక్కడ అర్థమైనా కూడా లేదు గురు శిష్యులు ఇరువురు లేరు అక్కడ ఒకరుండి ఒకరు లేకుండా అనుకున్న కాదు మళ్ళీ ఆ శిష్యుడు ఎప్పుడు గురువే ఉన్నాడండి అనే గొడవ కాదు ఎప్పుడు ఈశ్వరుడే ఉన్నాడండి ఎప్పుడు ఆత్మే ఉందండి ఎప్పుడు బ్రహ్మమే ఉందండి ఇక ఒకటి ఉండే పద్ధతిగా చెబితే అది ప్రబోధ అవతారం అంటే ఏ ఒకటి తర్వాత సున్నాలు పెడితే సృష్టి పెరుగుతూ పోయిందో ఆ ఒకటికి ముందు సున్నా పెట్టినట్లయితే ఒకటికి పక్కన సున్నాలు పెడుతూ పోతే పూర్ణం ఒకటికి పక్కన సున్నాలు పెడుతూ పోతే పూర్ణం ఒకటికి ముందు సున్నా పెడితే పరిపూర్ణం ఓంకారమునకు పక్కన ఓ పక్కన సున్నాపేటం చేత ప్రణవం ఏర్పడింది ఓంకారమైంది అదే ఓంకారమును బిందు సంయుక్తం మరొక బిందువును చేర్చి గనక ధ్యానించినట్లయితే ఏమైంది ఆ ప్రణవమునకు అతీతమైనటువంటి స్థితి బోధపడేది కాబట్టి ప్రణవాక్షరము ఏకాక్షరము బ్రహ్మస్వరూపం దానికి అతీతమైనటువంటి పరబ్రహ్మము ఎరుగవలైనంటే दा की मुं सारिंदयुक्त आदति का चपबे प्रबोध अट प्रबोध अटी अतिगछी अथित प्रबोध स्थित सब मारे प्रत्यभिज्ञ अवाले दृत्यज्ञ ఉండాలి అటువంటి ప్రత్యభిజ్ఞ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ ప్రత్యభిజ్ఞని ఆశ్రయించకపోయినట్లయితే ఈ తండ్రహిత పద్ధతిని నువ్వు వదలేవు కాబట్టి మూడో వాక్యాలు ఏం చెప్తున్నారు మూడో వాక్యాలు చదవండి ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయేస్వాప్స ప్రాగస్వాప్స అంటే పూర్వము అంటే పూర్వం పూర్వము ప్రతిదానికి పూర్వస్థితి ఒకటి ఉంటుంది ఉంటుందా ఉండదా పూర్వం అంటే దానికి ముందు అతీతం తాగత్స్వాప్సమితి ప్రబోధ సమయే ఇది అంటే ఆ అతీత స్థితిని ఆ పూర్వస్థితిని ఆ అధిగచ్చతి అన్న స్థితిని లే తద్రహిత స్థితిని తాగస్వాప్సమితి ప్రబోధ సమయే प्रबोधकाल इतिया पद संवसाल तर इर संवसो पद जन्म तरवा पोंता अल अ पनीय्याम कल्ला पेट स्थित साधी अट्ला साधवा प्रबोध की अरबुड़ा ఎందుకనిట వాడిలో మేల్కొంది ప్రజ్ఞాస్థితి మేల్కొన్నది మేలుకొన్నటువంటి ప్రజ్ఞతో జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అధిగచ్చని చకడిపోతాడు ఎందుకని అధిగచ్చది అతని లక్ష్యం ఆ రకంగా ప్రయాణం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిలో మేల్కొన్నది ఏమిటప్పుడు ప్రత్యభిజ్ఞ ప్రత్యభిజ్ఞ అంటే ఏమిటి జ్ఞా అంటే జ్ఞానం అభిజ్ఞ అంటే ఏమిటి అభిజ్ఞ అంటే ఏమిటి గుర్తు ఏ గుర్తు చూపెడితే నీకు నీ యొక్క స్వస్థితి యొక్క జ్ఞానం కలుగుతుల పేరు మీద గ్రంథం ఏమిటి అభిట చూడగానే ఆయన గుర్తుకొచ్చి ఇలాంటి రామాయణంలో కూడా జరిగింది సీతమ్మ చూడామణి చూడామణి అంగుళియుగం రాముల వారు ఏం చేశారు ప్రత్యభిజ్ఞ అభిజ్ఞ ఇచ్చాడు అనమాట అంగుళీయుగం ఇచ్చాడు అంగుళీయుగం సీతామకం అన్నాడు ఆవిడ కూడా ఒక అభిజ్ఞ ఇచ్చింది ఓ చూడమని అంటే ఆ జ్ఞానం కలిగేట్లు చేసేటటువంటి గుర్తు అనమాట అది అభిజ్ఞ ప్రత్యభిజ్ఞ అంటే ప్రత్యభిజ్ఞ అంటే ఏది తెలుసుకుంటే జ్ఞానాతీతం అవుతావో అది ప్రత్యభిజ్ఞ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కాదు చెప్పు దేనికి అతీతం అవ్వాలి అతీతం ఆ బ్రహ్మం అనేటటువంటి జ్ఞానం ఒకటి ఉంది ఒక గుర్తు చూపెడితే నువ్వు ఆ బ్రహ్మనిష్ఠుకి పరమైనటువంటి స్థితి పూర్వము ప్రబోధ సమయ ప్రత్యాయతే ఏ గుత్తు చూపెడితే నీక బ్రహ్మేష్ఠ కలిగిందో దానికి పూర్వం ఉన్నటువంటి స్థితిని నువ్వు పొందు తెలుసుకో ఉండు అవు అగుట అయ్యావు పరబ్రహ్మం అయ్యావు ప్రత్యేక వల్ల ఏమయ్యావు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినప్పుడు ఏమైందిగా శ్రీదక్షిణామూర్త అంతే అయ్యో నమస్కారం